నమ్మకం ఏంటంటే ఏం కలిగండి రాజా నీ పాదాలు కొందాలు తెలుసుకుంటున్నా ప్రభుత్వం ఏమండి అయ్యా మీద ఎదుగుతండి అయ్యా నీ యొక్క అత్యున్నతమైన కృతర్యకరమైన కృతజ్ఞ తీసుకుని అయ్యా నమ్మకం ఎంతండి నమ్మకం ఎంత పాపం అయ్యా నీకు జీవన వారి విధానం అయ్యాకు దేవ వారసులుగా చేసినప్పుడు అనుకున్నారు అయ్యా మీరు వచ్చినటువంటి అంటే ఆ యొక్క అయ్యేదనానికి ఆక్రదించుకుంటున్నాను ఇటువంటి నమ్మకం ఏంటో బిడ్డలతో కలిసి ఆత్మకం తీసుకొని తండ్రి దేవ ఆ యొక్క వారి మధ్య అయ్యానికి కాలంలో మా యొక్క కాదు ఆరాధన మీరు మాత్రమే యోగి నమ్మకం ఏంటండ్రి మనసు వెళ్తారు అండి మీ కాకుండా ద్వారా నేర్చుకోవటానికి హాయి చేయండి కానయని వారిని అయ్యా మీ చుట్టులో నడిపించారు ప్రార్థిస్తున్నాం ఒక సమయానంతటికే మీ అధికారం కలిపిస్తూ మీరు వైపు చూస్తూ మా రక్షకుడు మా ప్రశ్నిస్తున్నాము ప్రతి మరి వేడుకుంటున్నాము తండ్రి పాట పాడమంట కూర్చో సార్ పాట పాడమంట సార్ మీరు పాడను సార్ మీరు పాడితేనే వినాల మాటలు బాగా నేర్చువరు భాస్కర్ వాకే ఏమో సార్ నా కంటిన్యూస్ నేనే చేస్తున్నాను నిన్న ముంద అవునా సార్ సరే ఎవరు ప్రిపేర్ లేకుండా నేను ఆల్రెడీ పొద్దున్నే ప్రిపేర్ అయినా కానీ చక్కవర్చుని అడిగాను చెప్తా ఉంటాను ఎక్కడో బయట ఉన్నాడు అంట్రవ్ గారు చక్రవతి గారు no oh, sir correct correct la sir english pad padina telugu pad padina english pad padun sir I, did, i decided to follow jesus nan padun sir i, decided to, I decided to follow jesus i have decided to follow jesus i have decided to follow jesus i have decided to follow jesus no turning back no turning back No turning back no turning back the cross before me the world behind me the cross before me the world behind me the cross before me the world behind me no turning back no turning back no turning back the world behind me You take the whole world but give me Jesus You take the whole world but give me Jesus You take the whole world but give me Jesus no turning back no turning back no turning back no turning back Jesus before me Satan behind me jesus before me second behind me jesus before me sat and behind me no turning back no turning back no turning back no turning back though all may leave me still i will follow though all may leave me still i will follow Believe really me, still I will follow, no turning back, no turning back, no turning back, no turning back. Praise the Lord. Hallelujah. Hallelujah. Go away. Go away. What did you say? What did you say? తిగరు సార్ నేను బయట ఇంట్లో ఇంట్లో సార్ నేను ట్రైన్కి వచ్చాను ట్రైన్ దగ్గర నుంచి ఈరోజు హలో హలో సార్ నేను ప్రిపేర్ అయినా లేరు డేస్ నుంచి చెప్తున్నారు కదా సార్ కంటిన్యూస్ అప్పుడు లాస్ట్ టైం సార్ ండం ము ఇక్కడ ఏసేపు తన అన్నది ఈ హైదరాప్రదేశంలో మొట్ట మొదటిసారి కలుసుకుంటాడు ఈ యొక్క కలుసుకున్న సమయంలో దేవుడు ఆ యొక్క ఆ దేవుడు మాట్లాడేమని మాట్లాడుతున్నాడు ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం చూద్దాం ఈ యొక్క వాత్ర చదువుకునే ముందు ఒకసారి ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో ఆయన యొక్క సహాయం కొరకు ఆయన చూద్దాం ఏంటండి ఫ్రెండ్గా పదాలు కొన్ని పిలుపు అయోధ్యను ఆ పాత్రను కేవలం ఊతండి అయ్యాన్ని దాన్ని వివరించడానికి కానీ ఏ వైపట్లేదు ఏమైతే కేవలం కానీ అయ్యా నా జీవితంలో అయ్యా నేర్పండి అది నా వైపుగా నా యొక్క కృపిగా అయ్యా సహాయంగా ఉండండి అడిగటండి కలంపుల్లో మీ అటు కలంపులు నాకు అందుకండి అయ్యా నా అటు కలంపులు నా మాట కానీ మీ యొక్క వాడటం మీ యొక్క మీ యొక్క నడుపులా ఆత్మ దేవ నడుపు అయ్యా అయ్యా మా కార్ కొడుకు దేవా నమ్మకం ఏంటంటే సహాయం చేసుకోవడానికి వారికి ప్రసిద్ధమైన తండ్రి పద్నాలుగు రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనకి అయితే ఏసేపు మీరు ఏవారు నేను మీతో చెప్పిన మాట నిజమే దీనివల్ల మీ నిజము పరో దేవమతుడు మీ తమ్ముడు ఇక్కడ వచ్చితే గాని మీరు ఇక్కడ నుండి వెళ్ళకూడదు మీ తమ్ముని తీసుకుని వచ్చటకు మీరు ఒకటిను ఒకటి మీరు బంధింపబడిన అప్పుడు మీరు సత్యమైన ఏదో మీ మాటలు చదువుకోబడను లేని ఎదుట పరో దీవముడు చెప్పి వారిని మూడు దినములు చస్తారట వేయించిన మూడో దినమున నేను దేవునికి వేయపడి వాడను మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయదు మీరు యథార్థ వంతుల మీ సహోదరులు ఒకడు మీరు చెరసార్లు మరినట్లు పడిపోయిన మీ కుటుంబాలకు కరువు తీర్చుకున్నట్టు ధాన్యం తీసుకుని పోదు మీ తమ్ముడిని నా యొక్క తీసుకునే రండి అసలు మీ మాట సత్యమైనప్పుడు కనపడిన గనక మీరు చావరని చెప్పిన అట్లు చేసాను అమ్మవారు చేసినప్పుడు శిక్ష పడుతున్నాను అతడు మనం బతిమాలుకునేటప్పుడు మనం అతను వేదంలో అందువల్ల ఈ వేదన మనకు వచ్చిన ఒక కనుక ఒకడు మాట్లాడతాడు మరియు రూపీని ఈ సినిమాని పూర్తి లేదా ఆయన మీరు అది కనుక అతని కుదరకు వారు అక్కడ వారి వేదనండి అవతడికి పోయి మహవారి వారితో మాట్లాడి వాళ్ళు చెప్పారు ఎవరి రూపంలో ప్రయాణం కొంచెం అతడు ఇక్కడ జరిగించడం ఇక్కడ వినియమని చిన్నవాడైన అక్కడ చెప్తా ఉన్నాడు అడుగుతా ఉన్నాడు దానిలో ఒకరిని చిమ్మని దెబ్బతీచి బెన్యామ కొడుకు తీసుకొని రెండు అని దాన్ని వచ్చి వీళ్ళందరిన గోల్ పంపిస్తాడు అయితే ఇక్కడ ఇంకా కొంచెం ముందరికి వస్తే ట్యాంటల్ డైజర్కి వెళ్తాడు టెంటైజర్కి వెళ్ళిన తర్వాత ఆ అందుకు ఆ దేశపు ప్రభువం చూసి మీరు యథార్థవం ఏం దీని వలన తెలుసుకుందరు మీ సహోదరులు ఒకచిపెట్టి మీ కుటుంబం కథలు తీసుకున్నట్టు పోయి నా ఇద్దరు చిన్న తీసుకుంటండి అప్పుడు మీరు యథార్థవంతులే కానీ ఎగురు వరకు కారణ తెలిసి మీ సహోదరుని నా మీకు అప్పగించడం అప్పుడు మీరు మీ దేశంలో వ్యాపారాన్ని తెలుసుకుని ఈ యొక్క ఈ యొక్క పరిస్థితిని వీళ్ళు వచ్చి యాకీ వివరిస్తూ ఉన్నారు యాక ఎంతో దుఃఖకరమైనటువంటి పరిస్థితి యాక చా ఆయన చెప్పినప్పుడు ఈ చిన్నవాడిని పంపమన్నప్పుడు ఆయన నేను పంపలేను అని అడుగుతాడు అంటాడు ముంద ఎందుకంటే ఆయన చాలా ప్రేమించిన వాడు ఆయన అనేకని వదులుకోగలడని ఆ యొక్క చూడని మేము వదిలిపోయాడు కానీ రిక్వైర్మెంట్ ఏంటంటే దాని యొక్క యాభు ఎంతో సంత సంతగా చాలంట ఆస్వాదించబడాలంటే మరణం నుండి రక్షించబడాలంటే ఇక్కడ ఒకే ఒక చిన్న విషయం ఏంటి ఆ యొక్క బెన్యామని యాకోబు బెన్యామేను చాలా ప్రేమించేటటువంటి చిన్న కొడుకు ఆయన కాబట్టి ెన్యామి ఇక్కడ ముప్పై ఆరు వచ్చిన ఏమని చెప్పాలంటే అది నలభై రెండు ముప్పై ఆరు వన్ అప్పుడు వారి కంటి అయినా యాకోబు వారిని చెప్పి మీరు నన్ను చిత్రహిందీగా చేయిస్తున్నారు ఏసేపు లేదు హిమ్ మీరు బెన్యాను కూడా తీసుకెళ్ళకూడదు ఇవన్నీ నాకు ప్రతికూలంగా నన్ను అని గారు ఈ యొక్క ఈ యొక్క యాకోబు యొక్క జీవితం చూస్తే జీవితం పోరాటం చేశాం తను గర్భంలో ఉన్నప్పుడే పోటీతత్వం ఉంది గర్భంలో ఉన్నప్పుడే పోటీ పడేట గర్భంలోనే తన యొక్క అన్న కాదని కొట్టుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఆ తర్వాత ఆ యొక్క పోటీతో అన్నను మోసగించి పారిపోతాయి అక్కడికి వెళ్ళి తను ఎవరినైతే ప్రేమించినాడో తను చేసుకోవాలని ఒకసారి మోసపోయినప్పటికీ రెండోసారి పద్నాలుగు సంవత్సరాలు హిల్ కొరకు తను బానిసత్వం తను కూలి జీతగాడిగా ఉంటాడు అక్కడ ఆ తర్వాత చూస్తే లాభాలతోటి పోటీ తన జీవితం కూడా పోటీ తన జీవితంలో అంతా కూడా స్ట్రగుల్ తన జీవితంలో అంతా కూడా కష్టాల నుంచి వస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చేసరికి బేతం దగ్గరకు వచ్చేసరికి బేసెల్లో పోరాడి గెలిచినటువంటి పరిస్థితి దేవ జ్యోతి కొట్టు పినులైనటువంటి పరిస్థితిని చూస్తాం జీవితం అంతా కూడా ఏదో సాధించాలి ఏదో జరగాలి ఏదో కావాలన్న ఒక ఉద్దేశంతో ఆ యొక్క పోటీ తత్వం ఆ యొక్క అలుపు ఎరగకుండా పోటీ జీవించినటువంటి పోరాట జీవితాన్ని స్టార్టింగ్ నుంచి కూడా మనం చూస్తూ ఉంటాం జీవితాల్లో కూడా మనం ఈ లోకంలో పోయి నుండి మనము పోరాట జీవితానికి దేవుడు మనల్ని ఏర్పాటు మన యొక్క పరిస్థితులన్నీ కూడా యాకోబుకి అనుకూలంగా లేవు అన్ని వ్యతిరేకంగా జరుగుతున్నప్పటికీ కూడా ఆయన దేవుని అందరూ ఆ యొక్క విశ్వాసాన్ని చది చది చదిలించుకుంటారు ఆయన ఆ యొక్క ఆ యొక్క దీక్ష యాకోబు జీవించినట్టు చూస్తాం వచ్చినప్పుడు లాస్ట్ ఆయన చనిపోయేటటువంటి సమయం వృదాప్యమైనటువంటి వయసు ఈ వయసులో కూడా ఇక్కడ టెస్ట్ వచ్చింది టెస్ట్ ఏంటంటే ఆయన చాలా ప్రేమించినటువంటి చాలా హృదయానికి పట్టుకొని ఉన్నటువంటి బెన్యాముని ఆ చిన్నవాడైనటువంటి బెన్యామీని ఇవ్వవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఈ బెన్యామీని ఇవ్వకపోతే ఈ చిన్నవాడైనటువంటి బెన్యామీని యాప్ వదులుకోకపోతే కరువులు వాళ్ళందరూ కూడా నశించిపోయేటటువంటి పరిస్థితి ఆ ఇవ్వకపోతే మళ్ళీ తిరిగి వెళ్ళలేదు ఆయన ఇవ్వనందుకు గాను మొదటిసారి వెళ్ళిన దగ్గర నుంచి రెండోసారి వెళ్లే వరకు సంవత్సరం కాలం ఉంది ఈ సంవత్సర కాలం వాళ్ళు తెచ్చుకున్నటువంటి భోజనం అక్కడ నుంచి ఏదైతే ధాన్యం తెచ్చుకున్నారో దాన్యాన్ని పూజిస్తూ ఉన్నారు కానీ రెండోసారి వెళ్ళాలంటే కండిషన్ ప్రకారం బెన్యామీ రావాలి కాబట్టి బెన్యామీ ఆయన ఇవ్వడు కాబట్టి యాక ఇవ్వడు కాబట్టి వాళ్ళందరూ కూడా క్షిమ్యూని అక్కనే బంధకాల్లో వదిలేశారు సంవత్సరం అయిపోయింది కరువు అధికమవుతా ఉంది కరువు అధికమవుతున్నప్పుడు కూడా యాక జీవితంలో చూస్తే బెన్యమే ఇంకేమైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనం ప్రభుత్వ సమకూర్చబడాలంటే మనము ఆయనతో సహవాసం కలిగి ఉండవాలంటే ఆయన యొక్క చిత్తంలో మనం ఉండాలంటే ఆయన యొక్క మనం పోవాలంటే ఆ చిన్న బెనియామైన లాంటి మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు ప్రభుకి ఇష్టం లేనటువంటి విషయం ప్రభు కోరేటటువంటి విషయాన్ని మనము ఎదుడుకోలేని వారితో ఉంటాం ఏదో ఒక విషయం ప్రభు కంటే మనం ఎక్కువగా ప్రేమించేవారు అవుతుంది లేక ఏదో ఒక ప్రభుకి ఇష్టం లేనటువంటి ఆ విషయం మన జీవితంలో దారి ఉంటుంది ప్రభు ఆయన ఏదన్నా అడుగు నేను ఎక్కడన్నా ఉపవాసం ఉండమంటే ఉపవాసం ఉంటాను ఎక్కడన్నా పోయి సేవ చేయమంటే సేవ చేస్తాను ఏ పనికి ఏమన్నా కూడా చేస్తాను గానీ ఈ విషయంలో మాత్రం నన్ను క్షమించి నివారించు ఈ ఒక్క విషయం నా చేత కాదు ఎందుకంటే నేను దాన్ని చాలా ప్రేమిస్తున్నాను ఆ వచ్చినప్పుడు ప్రభువుని మనము నిర్లక్ష్యం చేస్తే పోయిన విధంగా ఎందుకంటే గాడ్ నిమెంట్స్ దాట్ ఎప్పుడైతే మన జీవితాలు పూర్తిగా సమర్పించడవు ఎప్పుడైతే మనం ఇంకా ఆ యొక్క చిన్న వినియోగమైన వంటి స్వభావం చిన్న వినియమైన పాపం ఆ చిన్న వినియోగం బలహీనత ఆ చిన్న వినియమైన లాంటి ఏదైనా ఒక లోపం మన జీవితంలో ప్రభుకి నీకు మధ్యలో ఉంటే దాన్ని వదులుకోవటానికి నువ్వు ఇష్టపడకపోతే నీవు సమకూర్చబడవు ఎప్పుడైతే యాకోబు బెనియామీ ఇవ్వటానికి సిద్ధపడ్డాడో ఎప్పుడైతే బెనియామైన వాళ్ళు తీసుకెళ్ళినారో There is a great redemption. And <laughs> many of whom were SANDJO, so women in OVERVERING their músαι vows to fully serve such good分. Women always admire themselves enough Robin T. Then how many people will grow FARA BOT They determine, best of the lands they have possessed with in yourself? And a question becomes of a condition can � daringères on 가장 you to the object with the valley across me, ఏదన్నా కొంత చిన్న విషయంలో మనం కాంప్రమైజ్ అయ్యే జీవితం అక్కడికి ఉంటే మనము ఆ స్థమైనటువంటి బహుమానాన్ని దేవుని దగ్గర నుండి కొందలేము గొప్ప ప్లాన్ చేసి చెప్పినాడో ఏదైతే నీకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ప్లాన్ చేసి చెప్పినాడు అనే జీవితంలో ఆ జీవిత పాటు అనే కారణం ఏంటంటే నీకు ఆ ప్రభుత్వం ఉంది నేను ఈరోజు మన హృదయాలతో మాట్లాడుతుంది కాక ప్రత్యేకంగా జరుగుతుంది నాది అంటే దేవుడు ఆశిస్తున్నాడు నేను ఆశీతంలో ఏ ఆచరణ విషయం ఆచరణ ప్రభుత్వం చేసుకోలేదు అది వదిలివేయలే దాన్ని వదిలిపోతున్న స్థితి దాంతో పాటు మిగతా చేస్తాం కాబట్టి దేవుడు ఈ రోజు మనకి అటువంటి కుప్పించి మనము పరిపూర్ణ మొగుటుకు పిలవడాం ఒకసారి యఫ్శీలకు రాసిన ప్రత్యేక ఒకసారి యశీలకు రాసిన ప్రత్యేక నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నాలుగవ వచన నాలుగో అధ్యాయం ఆ పదవచనం పదకొండవ చిన్న మనం అందరము విశ్వాసంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల వరకు ఆయన క్రీస్తులకు కడిచిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలుగారు మొక్కుతో ఇలాగూ ఆయన నిర్ణయించిన ఆయ ఆయనతో పాటు క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణత మనం కూడా కలిగి ఉండవల్లనని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట ఆయన సంపూర్ణత కలిగి ఉండవల్లని ఆయన మనల్ని కోరుకుంటున్నాడు ఎప్పుడైతే మన జీవితాల్లో ఆ యొక్క చిన్న వినియోమిని మనము వదిలివేయటానికి సిద్ధపడమో ఆయన యొక్క సంపూర్ణలోకి మనము ఎదగిన వారంగా ఆ యొక్క సంపూర్ణకి మనం వెళ్ళలేని ఉంటాం ఇంకా కొద్ది మాటలను దేవుడి దేవించారు ప్రార్థన చేసుకుందాం తల్లి మీకు ఆధార కొందనాలు స్తోత్ర స్థుతులు చెల్లించుకుంటున్నా అని తండ్రి అయా ప్రభుత్వంలో మీకు ఆసందకి రాయటానికి అయా మీ వైపు చూద్దానికి అనుకరించిన కొత్త కరీకాయకి మీ అయ్యా ఒటివాడిని పనికి మల్లవాడిని తండ్రి అయ్యా ప్రింగులకిన తండ్రి ఏ మీరు నన్ను ఏవన ఎత్తున్నారో ఎరిగింది దేవుడి తండ్రి అయ్యా నమ్మకం తండ్రి ప్రింగలిగిన రాజా వెంట నుంచి లేవనెత్తిన దేవా నిపాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రింగలిగిన రాజా ఏ మంచితనం లేదండి ఏ గీత లేదు దేవా ఏ తండ్రి అయ్యా నమ్మకం ఏంటండ్రి ప్రేంగులకి రాజా నా జీవితంలో మీరు చేసినటువంటి కృపకై అయ్యా క్షిపణకై ఆ యొక్క నమ్మకత్వానికి ఆ ప్రేమకై నీ కొందరు నాచించుకుంటున్నా దేవ జీవించిందా అని అంటే కేవలం ఈ కృపదేవా నమ్మకం ఏంటండ్రి ఏ యోగ్యత లేని వాడిని తండ్రి నీ వైపు చూస్తుంటగా కృపను అనుగ్రహించండి సహాయం చేయండి నమ్మకం ఏం దేవా ప్రేంగులంత్రి అయ్యా ప్రేంగులకి తండ్రి భ్రష్టమైన నా జీవితాన్ని తండ్రి అయ్యా నేను నశించుకోగలను చెప్పకూడదని లేవా నన్ను కాపాడి అయ్యా నా జీవితంలో మీరు కృపటి కృపను అనకరిస్తూ వచ్చినటువంటి కృపకైనా ఎవరు ప్రేమించలేని ప్రేమతో ప్రేమించినందుకైనా అయ్యా ఒకటి వాడిని అయ్యా పనికిమైన వాడిని తండ్రి జ్ఞాపకం చేసుకునే కృపను అనుకరిస్తున్నందుకైనా కొందన్నారు అయ్యా నమకోన ప్రేమకు మీరు దేవా నమ్మకం ఏమి తండ్రి ఆ యొక్క కృపకు తండ్రి నేనేం ఏర్పించగల తండ్రి ఒకటి వాళ్ళని నేను ఒప్పుకుంటూ కొద్ది ప్రార్థన ఆరాధన నా రక్షకుడు నా ప్రభుత్వ స్నామంలో బ్రతమాలి అది వినోర్పించా తండ్రి ఆమెన్ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహులకు దేవానికి అప్రహామి కోపల గొప్ప దేవ సర్వనత సర్వశక్తి సంపూర్ణ కృపడానికి స్తోత్రమైన పరిశుద్ధులకు దేవరాప్రవ ఈ గడిచిన కాలంతో మమ్మల్ని ప్రభావంగా కాపాడునైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్న మమ్మల్ని సదీరత్ నేర్వేర్చుకున్న ఈ వారాతులు కాచి కాపాడినైనా నీ కృపలు మాకు అనుభవించండి దినానికి నూతనమైన కృపలను నిధించండి వంద ప్రభావ నీకు కృతజ్ఞతలు అర్థించుకోవడం గణత ప్రభాలు అర్పించుకోవడం దేవ కృపా సంపూర్ణ జీవితం తండ్రి విశ్వ ప్రభు తండ్రి వాసుల ప్రభావం మాట్లాడారు ప్రభావ నీకు వందాలి నా దేవ విశ్వాస విషయంలో జ్ఞానం అనుభవం జ్ఞానం ఉండాలి సంపూర్ణతకు కలిగిన సంపూర్ణతని కలిగి ఉండలాగిన సహాయపడడం ప్రాంతమైన నా దేవ ప్రభావ ఇసు ప్రభావ మీరే మాకు సహాయపడిన మీ వాక్యులని సంపూర్ణ విడుగులాగిన సహాయపడండి ని నూతనమైన పశుధాత్మ అభిషేకం మాకు అందరి దయచ్యమని ప్రాధిష్టమైన దేవత దేవాక్యులను సత్యం గ్రహించలాగా మీరే మాకు సహాయపడండి ప్రభావం పశుధాత్మ అభిషేకం లేకుంటే నేను సత్యంలో ఉండలేని అయినా అర్థాత్మిక వచ్చిన వాకింగ్ చేస్తున్న ఒక ప్రోభ అయినా చూపించేలాగా సాయపడండి మీ ఆత్మ నింపబడాల ప్రతి క్షణం ప్రతిదిన నింపబడాల నూతనమైన అభిషేకం దయచేసి మీకు సత్యాన్ని ద్రహించలాగానే సాయపడ ప్రాధమైన నా దేవీ స్తోత్రమైన మీతో మహిమ ప్రభావాలేవా నా ప్రభావ తండ్రి ఇక దీనిని ఎంతో మంది చెడు ఎక్కువ ప్రభావ మమ్మల్ని కట్టెలుగా పెట్టుకున్నారు మీకు అన్నారు ప్రభా మీకులు శ్రోతలు అర్పించుకోవడానికి దేవున ప్రభావం చేసే ప్రభావం ఇంటిని సత్యాన్ని ప్రకటించే బిడ్డలు మమ్మల్ని తయారు చేయండి వాటిని సత్యాన్ని గ్రహించి అన్నికులను ప్రకటించాలని శిష్యుడిగా చేయాలర్మాలను ప్రభావ త్యని ప్రభావం చూపించాలి అనేక ప్రభావతమైన ముఖ్యంగా ఆ వైరస్ నిర్ట్టించడం ప్రాధిష్టం సంపూర్ణ రహించని ప్రభావ కుటుంబాలని ఆధారాన్ని సమాధానం ఆ కుటుంబాలకు రక్షణ పొందాలని సాగడానికి ప్రభావ గొప్ప కార్యం జరిగించడం ప్రాధిష్టమైన ప్రతి సంఘం సర్వసత్యం మీద రావాల ప్రభావ మతపరమైన జీతం నుంచి ఆచారపరమైన జీతం నుంచి విడుదల పొందాలా మీరు సంపూర్ణ మీకు సత్యం గ్రహించి నేను ప్రకారంగా జీవించి అని నేను ప్రకటించాలని ప్రతి సంఘానికి ప్రభావం సంఘం ద్వారా ప్రభా అధికారాన్ని అనిపిచ్చారు శత్రు బలం అంతటి వేధికారిస్తున్నారు ప్రభావ అధికారం ప్రభావం వాడుకోవాలి చేసిన ప్రభావా అది మీ మహిమార్థమీ సంఘం వాడుకోవాలి మహిమపరచాల ప్రభావిత ఇది నిజమైన జరిగిన ప్రతి ఒక్కరు ప్రభావ తెలుసుకోలేక అలాంటి ఆత్మీయమైన జీవితంలో క్రియలను రూపంలో దాన్ని కొనసాగించుకోలేగన సాయక్రదాన్ని సాధిస్తామైనా ఇది మైవపర్చలాగన వర్షజీ రూపమైనా కొన్నాల ప్రభావ వాతావరణం ప్రభుత్వ గద్దులు తీసుకున్నాయని అది వాయు వాతావరణం ద్వారా ప్రభావ వర్షాల కాలంలో వర్షావరం వల్ల ప్రభు ఎన్నో ప్రభావం జరుగుతుంది ఎన్నో ప్రాంతాల ప్రభావ ముక్కు గురైతాయి తీసుకోవడం వైరస్ ప్రభావ వాతావరణం స్ప్రెడ్ కాకుండా దాన్ని అడికట్టడం సాధిష్టమైన కంట్రోల్ చేయడం కంపౌడ గొప్ప దేవ కనిక్రమం గిడ పంచడం వాయువల్ త్వర గురించి అది యోనస్తులు ప్రభావ మీరు సమర్పించుకుని జీవించడానికి ఆన్లైన్ గేమ్స్ మొబైల్ ఫోన్ ఎక్కువ టైం పెట్టి అడిక్ట్ అయితే కొంతమంది అయితే వ్యతిరేకత నుంచి ఆత్మహత్య కూడా తీసుకుంటున్నారు ఇసుక వాళ్ళు తీసుకున్న దురాత్మలు పట్టించిన ఫలితాన్ని పరిశుద్ధి ఆకర్షించుకోవాలని మీరు కనిపించుకోండి వాళ్ళ మీ కొన్ని కొడుకు వాడబడలాగిన ప్రవ్వాదం ప్రాంతిస్తాం నా దగ్గర గొప్ప సాక్షి అధిష్టించిన సేవలు వాడుకున్నాను గురించి ఆశీర్దించే బిడ్డలు మనసులాగిన సాయక్రమం ప్రాధిస్తున్నాయి పరిశుభ్ర కృపాలి ప్రవా ఆయన మీరు ఆకలి సన్నిక మేమందరం సిద్ధపడాలి అనే గురించి సిద్ధపరచాల ప్రణాళికలు మనం నడిపించడం సాధిస్తాం మీద గొప్పగా ఆదిష్టమైన చెలాగిన ముందుకు పోసాగలాగిన సాయప్రదం ప్రాధిస్తున్నాయి ప్రతి ఆటం ఆటంకాన్ని పొత్తిస్తున్నాయి గొప్ప విజయం మాకు అనుగ్రహించడం అనేక ప్రాంతాలకు ఎక్కువగా ప్రవాసం కాపిటల్ మీకు సమాధానం పడిపో తిరిగి లేదా అభిషేక విధానాల గంభీరమైన స్వచ్ఛాల సహాయపడండి మీరు మాట్లాడే గొప్ప కానీ జరిగించడం ప్రాధిస్తున్నాను ఎంతమంది ఒక రకంగా నూతనమైన బలంగా వాడుకోండి వాటిని ప్రతి మీరే కానీ జరిగించడం సాధిస్తున్నాను మీరే గొప్ప కానీ జరిగించండి తీసుకోండి మా దేశాలు గొప్ప గొప్ప దేశాలకుండా గొప్ప మిషనర్లు తయారు చేయండి పసిబిడ్డలు అనేక జీతాలు తీసుకోవాలి పసిబిడ్డలు అధికారులు గృహవరాల ప్రభావం కానీ మహిళ మంటలు వాడుకోవాలి శత్రువులంతటి మీద రోగాల మీద అధికారాన్ని వాడుకుంటాం మీ మహిమంట మీరు అధికారులు జరిగింది పసిబిడ్డలను రక్షించుకొని తీసుకోమరి ప్రార్థించ పరిశుధర పరిశుభ్ర ప్రేమ నమ్మ కలిగి ప్రియ పడతాన పరిశుద్ధు ఒక దేవత సూత్ర స్తోత్ర అంతన్ అయ అయ్యార్ ప్రభా అయర్మ పక్షా నడు ప్రభాయ అయ్యా మీ మాటలు వినిపించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో ప్రభామాలపై గ్రహించారు ప్రభావాలయా విజయ గారిని ప్రభా అంపూర్ణంగా స్పష్టపరిచిన విధానాన్ని బట్టి మీకు ఎంతో ఉంటున్నారు ప్రభా ప్రభా అం చేసుకునే తండ్రి నేనున్న కాలంలో ప్రభా అయ్యా నేనున్నటువంటి సమయంలో ప్రభా అటువంటి అయా మంచి జ్ఞానాన్ని ఇచ్చారు వాళ్ళు వివేచించారు ప్రభా అయా అటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని ప్రార్థన చేసి నాకు అయ్యా రక రకరకాలైనటువంటి డబ్బలహీన కలిపి ప్రభా అయా రకరకాలైనటువంటి కన్ఫ్యూజ్ మార్గాలను నేను నడుచుకుండగా అయ్యా ఏది స్వచ్ఛమైన మార్గమో ఏది ఏదార్థమైన మార్గమో ఏది నీకు సత్యాన్ని పంపించే మార్గమో దాన్ని నాకు తెలియజేసి ప్రభావం ఏదైనా బంధకాలను ఎదుర్కొన్నట్టు ప్రభావాలను పండించభ అయా నన్ను లేపమని నేను ప్రార్థన చేయొచ్చు నా తండ్రి అయ్యా అయాగు గారిని అడిగినట్టు ప్రభాన్ని భక్తిని నీతిని విశ్వాసాన్ని పుట్టించదా అని నేను అడిగినట్టు ప్రభు అయ్యా నేను ఎంతకాలం చేసిన భక్తి ప్రభా అయ్యా అది అదార్థమైంది వ్యర్థమైంద్రభా నాకు తెలియజేసి ప్రభాపా ద్వారా అయ్యా మీరు మాట్లాడి ప్రభా ఆయా ఏ విధంగా నడుచుకోవాలో ఆ విధానాన్ని నాకు తెలియజేయమని ప్రార్థించి వచ్చిన తర్వాత జ్ఞాపకం చేసుకున్న రాజా ప్రభావిధంగా ప్రభు ముఖ్యంగా ప్రభావ రోజు ప్రభా ఎవరెవరైతే ప్రభావించాలని రాలేప జ్ఞాపకం చేసుకోనండి మరి ఎప్పుడున్న ప్రభా అయాన్ని పరిచయంలో ప్రభా అయాన్ని ప్రార్థన మనలో సహాసులో ఉండాలని కృష్ణ అయా నిశ్చితమైతే తిరిగి మరుసటి కలవడానికి ప్రభావ అందరం కలిసి ప్రభావ ప్రార్థించడానికి ధ్యానించడానికి గొప్పతరునాన్ని ప్రార్థించినంత అయ్యా యోగ సమాప్తిలో ఆయా చిట్టు చివరి రోజులు ఉండగా ప్రభా అయానికి శిక్షలు ఈ అక్కడికి యోగ సమాప్తికి సూచనలు ఏంటని అడిగినప్పుడు అయ్యా మొట్టమొదటిగా మీ నుంచి పెడిగిన మాట ప్రభావం అన్న మాట ప్రభా మోసపోకుండా చూసుకున్నాడు అని అయ్యా ఈ రోజుల్లో ప్రభావ ఏర్పరచు పడిన వారి సైతం మోసపరచబడి దినాల్లో ఉండగా తండ్రి అయ్యా అయా మాకు మంచి జ్ఞానాన్ని ప్రభావితండి తండ్రి ఎటు కూడా పడిపోకుండా ఆయన అయ్యా మీకు తండ్రి అయ్యా బుద్ధి లేని కానీ ప్రభావారికి జ్ఞానం తెలుసు అయ్యా వారికి ఆయన బుద్ధి లేని వారి ప్రభా వాలు తెలుసు అయా అనేక విధాలుగా ప్రవచించారు అనేక విధాలు కానీ పరిచయం చేశారు కానీ ప్రభా సీతపాటు లేకపోవటం మన బుద్ధి లేకపోవటం వల్ల అయాని సన్నిధిలో రాలేకపోయా ప్రభావ అలాంటి బుద్ధహీనత వల్ల ప్రభావ అయ్యా జ్ఞానం లేకపోవడం వల్ల ప్రభావిని దూరం కాకుండా ఉండలాగన అయ్యాన్ని కుటుంబాల గురించి మాలో ఏదైతే కొగా ఉందో ఆ కొను ప్రభావం మీరు తీర్చి అయ్యా సంపూర్ణంగా ప్రభావం వాడుకోమని అయ్యా మీ పాత్ర వాడుకోమని అయ్యా ప్రార్థన చేయొచ్చు అంతే అయ్యా కృప్తంగా ఫోన్ చేసుకున్నాడు రాజా నీకు ఎంతో వందనాలు ప్రభా ఇదుగా అయినా ఈ పరిచయంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు నాపకం చేసుకోనండి భాస్క సారిని భాస్కర్ సార్ కుటుంబాన్ని మీరు నాకు చేసుకోనండి నాపకం చేసుకోనండి వారి కుటుంబాన్ని మీరు నాపకం చేసుకోండి ఆయన హాస్పిటల్ మీరు తీర్చండి జాగ్రత్తలు మీరు తీర్చండి అయ్యా చంద్రశేఖర్ గారిని మీరు నాపం చేసుకోండి కుటుంబానికి చూస్తున్న పరిచర్లను మీరు నాపకం చేసుకోనండి ఇంకా పరంగా వాడుకోనండి తండ్రి అయ్యా లోతైన మర్మాలను మీకు ప్రభావం తెలియపరుస్తుండగా ఆ విధంగా ప్రభావ మీరు చంద్రశేఖర్ గారిని వాడుకుంటున్నందుకు మీకు ఎంతో వంద స్తోత్ర దేవ అయ్యా ప్రభా అలాంటి పరిచయంలో అలాంటి బోధలు మేము కూడా ఉన్నందుకు అయ్యా అయా మేము నేర్చుకుని ప్రభావితి సత్యాన్ని ప్రకటించు కూడా ప్రభా అాలే చూపిస్తుంది ప్రభా అయా కాని ప్రభావైతే ప్రభా అయా ఎట్టు పోదా యథార్థమైనట్టు పోదా సత్యం అయినట్టు పోత ప్రభావ మేము అంగీకరించి నేర్చుకుని తెలుసుకొని ప్రభావ అనుభవపూర్వంగానే కొలకి ప్రకటించడానికి అయాటి జ్ఞానంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా అనుకో ముఖ్యంగా ప్రభావి పరిచయలో ప్రభావ మీరు దర్శించండి అయినా వారితో తెలుసుకొని ముచ్చుకొని అయ్యా దాన్ని ప్రార్థించడానికి ప్రభావిరేమైనా పెట్టి మరి తీర్చిదిద్దరి ప్రభావిత అట్లాగే మనోజ్ గారిని ప్రభావ బ్రదర్ ని అట్లాగే ప్రభా ఎనీస్ మిస్ గారిని శ్యామ్ గారిని ప్రభా ఎఫ్ఐ గారిని అయ్యా మీరు నాపం చేసుకోండి అయ్యా కుటుంబాలు మీరు దర్శించండి సాధారణ మీరు ఎవరి కుటుంబాలపై ప్రభావిత దాడి చేయకుండా ఉండేలాగనైనా అయ్యా రక్షణ కౌచ ప్రభా అలాగన అయ్యా మాలో ఆసక్తి కోల్పోకుండా ఉండేలాగా మీకు సహాయకులుగా ఉందని అయ్యా మీరే ఇటు ఈ ప్రభా ఒక్క విధర్ ప్రార్థించండి అంశం ఏంటి బ్రదర్ అదే మన అంశం ఇప్పుడు వైరస్ బాధితుల గురించి తరగతిలో రావాలా తర్వాత ఈ వాక్యం ఈ ప్రవేశాన్ని అందరూ అర్థం చేసుకోవాలా అనేకలు మనం ప్రకటించాలా మనం నేర్చుకోవాలి ప్రస్తుతం ప్రకటించాలా ప్రతి కంగం తెలుసుకోవాలి బాధ్యుల గురించి జరుగుతున్న పరిస్థితుల గురించి సరే బాగా కన్ను మూసుకుందాం అందరము ప్రాంతంలో వందనాలు నేస్తా అబ్రాబ్రదేవాళ్ళు ఇక్కడ ఇద్దరు ముగ్గురు నామంలో ఉంటూ అక్కడ ఉంటా ఉంటున్నాం ఉన్నాం ఎస్తు ప్రభా మా మధ్య ఉన్నాం నమ్ముతున్నాం మేస్త ప్రభా మనం అదే విధంగా చేస్తు ప్రభాస్ గత నుండి ఈ రోజు వరకు ఇస్తు మమ్మల్ని కాపాడాల వేస్తు ప్రభావ మేము ఎంతో ధన్యవంతులం మన అదే విధంగా చేస్తు బ్రహ్వా చేసే ప్రతి ప్రార్థన చేస్తే ప్రభావ మాకు సమాధానం దయచేయండి మా ప్రతి ప్రార్థన చేస్తు ప్రభావి సన్నిటికి చేరాలా మా ప్రతి ప్రార్థన చేస్తున్న సమాధానం తీసుకొని రావాలా ఇంక ఇది గొప్ప కాలంలో జరిగించండి ప్రభావ మరి ఉదయకాలం సమయం మా ప్రార్థన చేస్తు మీరు తోడే ఉండండి మరి ముఖ్యంగా ఇక్కడ చాలా మంది బిడ్డల చేస్తా అనేక వైరస్ తోసువా తీవ్రంగా బాధపడుతు వాళ్ళకున్న ప్రతి అనారోగ్యాన్ని తీసి మంచి ఆరోగ్య బలం దయచేయండి మరి ఇబ్బంది పడుతునే సుఖా వాళ్ళ పట్టణం ఉండండి వాళ్ళే విధంగా ఇస్తు సత్యమైన దేవుడు నా గురించి ఎక్కడని వాళ్ళు తీర్చుకోవాలని చెప్పబ నా గురించి తను రక్తం ఇచ్చి కొన్నాడని తెలుసుకోవాలని చెప్పబ నేను వాళ్ళ విషయంలో గాలిస్తున్నాను ఇస్తున్నా ఈ రోజు దేకాల సమయంలో వేసుకోవా ప్రతి ఒక్క బిడ్డల మీద ముత్తండి ప్రతి ఒక్క బిడ్డల మీద ముట్టి సఫర్ చేయండి ఎంతమంది వాళ్ళని ముత్తండి సభ ఎంతమంది వేసుకోవాలి డిప్రెషన్ తో బాధపడుతున్న వాళ్ళతో మాట్లాడండి సుఖుధ ఎంతమంది చావు బతుకులు ఉన్నారో వాళ్ళతో రోజు మాట్లాడండే సుఖభా నీ గొప్ప ఖాళీ జరిగించండి నీ గొప్ప ఘన ఆ రోజు వేసుకోవా నిమిదే పట్టణం విషయంలో యోగ ప్రార్థించండి ఈ రోజు ఈ ప్రపంచం గురించి మేము ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన మీరు సమాధానం దయచేయండి ఆ దేవుడు ఈ దేవుడు ఒకటే దేవుడు సుఖభ మా గొప్ప కాలం మీద జరిగించండి వాళ్ళు ప్రతి ఒక్క బుద్ధని మీరు మొత్తాన్ని స్వచ్ఛపరచండి ప్రతి ఒక్క హాస్పిటల్ ట్రీట్మెంట్ గురించి జరగాలనే సుఖ ప్రతి ఒక్క బుద్ధుడు సుఖభావ డాక్టర్స్ ప్రేమతో చూడాలనే సుఖభ వాళ్ళ ప్రేమ ఓపిక మీరు దయచేయండి మంత్రి కూల్ చేయండి సమాధానం గల జీవితం దండి ప్రపంచం మొత్తం వాక్యం ప్రకారం జీవించాలా ప్రత్యేకమైన దేవుడు కేవలం ఏసుక్రీస్తు నామని తెలుసుకోవాలా అలాంటి గొప్ప కాలం జరిగించండి ఈరోజు ఒక ప్రతి బిల్లు మీరు నడిపించండి ఎస్తు కదా మనం అదే విధంగా ఎంతమంది సేవకులందరూ వేసుకోవాళ్ళతో మాట్లాడండి వాళ్ళందరూ దర్శించండి వాళ్ళకి అభిషేక వాళ్ళతో కుమరించండి వాళ్ళ ఏ సంవత్సరంలో మీకు తీసుకోవా ప్రతి సంవత్సరంలో మీరు విడుదల లైట్ చేయండి వాళ్ళతో మీరు మాట్లాడండి ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఇబ్బంది మీరు ప్రతి క్రైస్తవ కుటుంబంలో ఫైనాన్స్ ప్రాబ్లమ్ మీరు తీసేయండి మరి వాళ్ళు సేవ చేస్తుండగా వాళ్ళు పరిచయాలు చేస్తుండగా అనేసి మీ యొక్క అక్కడ పెట్టండి చేస్తున్నా మీ గొప్ప క్రయాన్ని జరిగించండి వాళ్ళ పట్ల ఎలాంటి అన్నాన్ని అన్యాయం జరిగితే బిల్లు తెస్తుందా వాళ్ళ పట్ల ఎలాంటి ఘోరం జరిగింది బిల్లు తెస్తుందా గొప్ప కాలం మీద జరిగింది ప్రతి ఒక్క క్రైస్తవ బుడ్డ సుఖం మీ యొక్క పరిచయాలు చేయాల ప్రతి ఒక్క క్రైస్తవ బుడ్డల భయాన్ని పెట్టండి సుఖమ ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలో ఆత్మని పెట్టండి సుభమ ముందుకి వెళ్ళాలని సుఖభ మీరే గొప్ప కాలాన్ని జరిగించండి మీరే గొప్ప విజయాన్ని దయచేయండి స్వాపాన్ని బంధించి వేయండి సుఖమ ఆరాజిచ్చిన అభిషేకం ప్రతి ఒక్క బిడ్డల మీద దయచేయండి ఏడేలాంటి అభిషేకం ఏడిచ్చేలాంటి అభిషేకం దయచేయండి సుఖ వాళ్ళందరిలో ముఖ్యంగా విశ్వాసాన్ని మీరు భద్రపరచండి సుభా ఆ రోజు నోవిక దర్శనం ద్వారా మాట్లాడాలి బాబా అలాంటి విశ్వాసం మాకు దయచేయండి అభిమాన్కి ఇచ్చిన విశ్వాసం మాకు దయచండి మీకు గొప్ప కార్యం మీరు జరిగించండి వాళ్ళ జీవితం మాకు జీవించాలి అలాంటి విశ్వాసం నడవాలా ఇస్తాం అలాంటి ఓపిక మాకు దయచేయండి మీరు గొప్ప కార్యం మీద జరిగించండి వాళ్ళు ఆన్లైన్ లో ఇస్తున్నా ఎంతమంది బిడ్డలు అయితే ఉన్నారో వచ్చారు బాబా వాళ్ళతో మీరు మాట్లాడండి వాళ్ళు చేసే ప్రతి పనులు మీరు తోడే ఉండండి వాళ్ళ కుటుంబం పట్ల వాళ్ళ పట్ల మీరు గొప్ప కార్యం జరిగించండి వాళ్ళ వాళ్ళకి ఎలాంటి శోధం కాకుండా కాపాడండి ఇస్తు మన విధంగా ఆరోగ్య బలం శక్తి దయచేయండి ప్రతి ఒక్క బిడ్డ మీరు ముక్తాన్ని స్వస్థపరిచండి ప్రతి ఒక్క బిడ్డ సమస్య ఏ ముందు మీకు తెలిసేస్తున్నా ప్రతి ఒక్క బిడ్డ సమస్య విధాలు దయచేయండి కేవలం ప్రార్థన మా వంతు కార్యం సమస్తం నీవం తెస్తున్నాం జరిగించమని యేసు క్రీస్తు అడిగి వేడుకుంటున్నాం ప్రభావం సర్వోన్నీ సమస్య మీకే వంద ఈ యొక్క గంటకాలం అంతా వాళ్ళు చూస్తే మీకు పరిశుభ్ర అనుగ్రహించండి నూతన అభిషేకం చేసేట సంపూర్ణమైన హీలింగ్ అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం పర్వతంగా మీరు చాకు భూషాలు మీరు అనేకమైన విషయాలు మా తన మాట్లాడుతున్నట్టు అండి ఆయన కలర్ కానీ వారన్న వాక్యాన్ని మీరు మాకు చూపిస్తున్నారు అదేవిధంగా తన కుమారులలో వ్యవస్థ కూడా కలర్ కానీ వారిని అలా మీరు చూపిస్తున్నారు కలర్ కలను వాటి భావాన్ని కూడా తనమల్ని చెప్పేవారు లాగా మీరు అతని చూపిస్తున్నారు మీరు ప్రతి జనము బిడలతో కళల రూపంగా మాట్లాడినట్టు మేము చూస్తున్నాం కాలం అంతా కోమప్రబా ఈ రోజు తన్మల మాకు వాక్య పరంగా మాట్లాడుతున్నారు కళల రూపంగా మాట్లాడుతున్నారు దర్శనాల రూపంగా మాట్లాడుతున్నారు వీటన్నిటిని సంపూర్ణంగా మేము నమ్మి స్వీకరించాలని సహాయపడండి అది రీతి యొక్క కళాభావము నమ్మదైందని దాని బంధాలు మేము చూస్తున్నాం ప్రతిదీ తెలు మీరు ఈ లాక్ డౌన్ విషయాల అనేకమైన కళలు మాకు మాకు అనుగ్రహిస్తున్నారు ఏ రీతిగా భవిష్యత్తు నగోతుందో వాటిని గ్రహించలాగా దాని భావాన్ని మేము అర్థం తీసుకునేలాగా మేము అభిషేకం దర్థిస్తాం ప్రయత్నించాల ప్రభుత్వ ప్రయత్నం మాకు అనుగ్రహించమంటే ప్రార్థిస్తున్నాం ఏ రీతి గైతే మీద మేము జీవించాలన్నా మీరే మాకు సహాయకులు నడిపించమని ప్రార్థిస్తున్నాం ఓకే నా ప్రభావిని మీరు స్వస్థపరచోడి పెట్టుగా అనేక మందిని స్వతపరచం అంతిస్తున్నాం విరానికి స్వస్థపరచం అంతగా అయితే వైరస్ బాధితులు అందరినీ స్వచ్ఛపరచండి మీరేమో కుటుంబాల ఆదరణ పరిచయండి కుటుంబాలని గొప్ప సాక్షి పెట్టుకోండి సంఘం కిరిగిపోయినా సహాపడీ కావాలప్పు గొప్ప సేవకులు ప్రార్థిస్తున్నారు సైన్స్ అటువంటి సేవ కాలంలో నడిపించండి మధ్య అందరి పెట్టుకొని పచ్చుకోమని మన ప్రభు ఏమ సంపూటత స్వస్థత ఆశీర్వాద సందరికి అందరూ